పిచ్చి పిచ్చి ఏ కోరికలు లేకుండా హాయిగా ఉండొచ్చు ఇప్పుడు పొద్దున్నే లేచేరండి లేచి నాకు బ్రేక్ఫాస్ట్ లభించుగాక అని కోరుకుంటున్నారా కోరుకోవటం లేదు ఏదో ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఆ ప్రకృతి ధారలో భాగంగా బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది అలాగే సర్వము ఎందుకు లభించదు ఎందుకు ఊరికే పని పెట్టుకుని కోరిక మా కొకాడు అందరికా వెళ్ళుగాక వీడు కోరుకుంటే వెళ్తుంది వాడు ఎందుకు ఆ కోరిక ఎందుకు పెట్టుకోవాలి కోరిక పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది వాడికి అమెరికా వెళ్లేందుకు వీసా వస్తే అహంకారం పెరుగుతుంది ఇంకా వీడు ఆకాయ ఇలా దృష్టం ఇలా నడుస్తాం నేలకేస్తూ ఉంటాం వాడికి వీసా రాకపోతే వీడు కృంగిపోతాం అనుకోండి నా ప్రారంభం ఇలా తగలడం మా గురాడికి రాలేదో నా సూయ బాధపడుకోండి ఏ ఎక్కడైనా వీసా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వస్తే బాగుంటుందేమో అనుకోండి ఏదో దేవాలయం వాళ్ళు ఏమిటి వాళ్ళు ఆకర్షించే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు ఎవరు వాడిది వేసా వెంకటేశ్వర స్వామి దగ్గర వేసావి ఇచ్చేసి మాట అయితే ఇప్పుడు మీకు తెలుసో తెలీదో ఇది ఆ పూజారి గారికి వేసా ఇస్తే వెంటనే న్యూయార్క్ వెళ్ళిపోతారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పూజారులు వాళ్ళు వెళుతూ ఉంటారు న్యూయార్క్ మీకు తెలుసో తెలీదో అక్కడ బోళ్లంతమంది వెళ్తూ ఉంటారు నా దగ్గరికి పోల్లంతమంది వస్తారు మేము అక్కడికి వస్తాం మీరు ఏదైనా హెల్ప్ చేయండి లేకపోతే అక్కడ కలుస్తాం అక్కడ కలిసినప్పుడు నాకేమో విస్త అయిపో వచ్చింది మీరు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా అని ఈ రకంగా వాళ్ళు ఉంటారు కొట్టు అది కాకుండా చాలా మంది కలుస్తూ ఉంటారు ఇక్కడికొచ్చి సముద్ర తరణం పాపం అని చెప్పి అక్కడ మళ్ళీ మళ్ళీ అక్కడ విఘ్నేశ్వర పూజను పుణ్యావచనం చేస్తూ తయారు చాలా మంది ఉంటారు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వేసా వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసి వాళ్ళు ఎవరో అడగన మంది ఉంటారు కదా వీళ్ళందరూ దేశభక్తి మూలంగా ఇక్కడ ఆగిపోయారంటారా అమెరికా మీద ప్రేమ లేక ఆగిపోయారంటారా అబ్బే సాఫ్ ఛాన్స్ పెరిగితే అమెరికా అట్లాంటిక్ సముద్రం ఈ దేశం మరియు వెళ్ళిపోతారండి మరి ఆ విషా వెంకటేశ్వర స్వామి వాళ్ళకెందుకు ఇవ్వడం వేసా మనకే ఎందుకు ఇస్తాడు ఏ వదీసే వదీసే రాంగ్ అలా కాదు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కావాలి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలి వీసా ఉండాల్సినటువంటి లక్షణాల నుంచి పెట్టాలి ప్రతి దానికి అదృష్టము ఉంటుంది దృష్టము ఉంటుంది లేదా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాడికి ఏదో ఒక రకంగా హైపర్బ్రాయిడ్ గా ఇస్తాడు వాడి మూడ్ను బట్టి ఉంటుంది బట్ అది ఒక అన్సీన్ ఫ్యాక్టర్ అది దేవుడి యొక్క అక్కడ కనిపిస్తుంది మన తరఫు నుంచి మనం పేపర్ వర్క్ అంతా పక్కగా చేసి అదొక వర్క్అప్పుడు అది దాన్ని జాగ్రత్తగా పేపర్ వర్క్ చేసి అది కనుక అక్కడ సబ్మిట్ చేసి అప్పుడు దేవుడ నువ్వు కొంచెం నీ అనుగ్రహం కూడా మనకు కావాలి అని ప్రార్థిస్తే ఇట్ ఈస్ ఓకే సో ఎనివే ది పాయింటే కామాత్మానహగా ఉండదు కామాత్మానహ ఒక రకంగా చెప్పాలంటే అసలు కోరిక ఏమీ లేకుండా చేస్తూ ఉంటే మంచిది వేసాకు అప్లై చేసినప్పుడు కూడా నిర్లిప్తంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఇది ఈశ్వరుడు ఈ విధంగా ఎందుకునో కల్పించాడు ఇది ప్రారంభంలో ఇలా ఉంది లెటస్ సి హౌ ఇట్ వర్క్స్ అవుట్ అని ఆ రకంగా కనుక మీరు అప్రోచ్ కాగలిగితే యు ఆర్ సేఫ్ ఈసారి వచ్చినా సేవింగ్ అవుతుంది ఈసారి రాకపోయినా కూడా యుల్ బీ సేఫ్ అండ్ యుల్ బీ హ్యాపీ కాబట్టి మనస్సును నిర్లిప్తంగా అటు పెట్టుకునే ప్రయత్నం చేయాలి యాజ్ ఒక కర్మని చేయటం తప్పు కాదు కర్మఫలాన్ని అనుభవించడం తప్పు కాదు కానీ కర్మఫలములైన తృష్ణ చాలా దోషం ఇంకీ పైన పాఠం ఉంటాయిదే ఇదే పాఠం కొత్త సో తేషాచ ఆత్మాన స్వర్గపరా అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకేమవుతుంది భోగైశ్వర్య ప్రసక్త భోగ కర్తవ్యమైశ్వర్య ఈ కర్తవ్యం ఏమిటండి కర్తవ్యం మనముందా ఓకే ఓకే ఐనో వాటి వాటి ఇది భోగైశ్వర్యో ఇప్పుడు మీకు ఎక్కడ సందేహమో టీకాకారుడు కూడా అక్కడ అది అలాగే డౌట్ఫుల్ గా వదిలేస్తూ ఉంటారు పరిష్కారం చేయడం అక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటి దాన్ని పరిష్కారం చేయడు టీకాకారు ఈ కర్తవ్యంకి హిందీ అనువాదం ఇవ్వలేదు చూడండి హిందీ అనువాదం ఉంది కదా ఎదుర్కొండ పొని ఏదైనా ఇస్తారేమో దానికి సంబంధించిందని చూస్తే మంచిది అదంతా బాధ ఉంది ఆ కర్తవ్యం అనే దానికి పరిష్కారం లేదు ఎని ఐ నో వాట్ ఈస్ ఇట్ ఐశ్వర్యం కర్తవ్యం ఇప్పుడు భోగమునందు వీడికి ఆసక్తి ఉంటుందండి భోగమునందు ఆసక్తి ఉన్నప్పుడు భోగం భోగమునందు తృష్ణ ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏమిటండే రిసోర్సెస్ సంపాదించాలి ఐశ్వర్యం కర్తవ్యం మీరు ఐశ్వర్యాన్ని సంపాదించాల్సి ఉంటుంది ఐశ్వర్యం రెండు అర్థాలు ఉన్నాయండి ఒకటి సంపద రెండు అధికారము ఈశ్వర భావం పవర్ ఇప్పుడు పవర్ ఉండాలి వెల్త్ ఉండాలి అప్పుడు భోగాలను సిద్ధిస్తారు కాబట్టి మీరు భోగాలు భోగాలు కావాలి భోగాలు కావాలి భోగైశ్వర్య ప్రసక్త భోగము గోల్ ఐశ్వర్యం మీన్స్ టు రీచ్ దట్ గోల్ ఇప్పుడు మనిషికి ధనం ఉంటుంది ఎందువల్ల అంటే ధనం వల్ల భోగం లభిస్తుందని గనుక భోగం మీద ఉండే తృష్ణ ధనం మీద పడింది సపోజ్ సహారాడే గట్లో వదిలిపెట్టారని కోండి డబ్బు ఏం చేసుకుంటారు అది ఆ డబ్బు ఖర్చు పెట్టేటువంటి చోటు కావాలి ఇంకేతనే డబ్బు సంపాదించి చోట ఏ భోగాలు లేని సందర్భంలో వాళ్ళకు ఒక ఔట్లెట్ ఒకటి క్రియేట్ చేస్తారు సో మీరు దేవ టు స్పెండ్ దట్ మనీ మనీ స్పెండ్ చేయాలంటే భోగాలు ఉండాలి కాబట్టి భోగము ఐశ్వర్యము దేవ్ గో టుగెదర్ ఐశ్వర్య శబ్దానికి అధికారము పవర్ అనే అర్థం కూడా ఉన్నది సో వీటి ఎందుకు ప్రసక్ ప్రణయవత భోగైశ్వర్యోహ ప్రణయవత కాబట్టి ఏమ శబ్దానికి అర్థం ఏంటంటే ఏదో కొద్దో గొప్ప ప్రేమ ఉండడంలో తప్పు లేదు భోగైశ్వర్యములు మనకు కావాల్సిందే ఏదో కొంత భోగం ఉండాల్సిందే ఇప్పుడు మే ఏప్రిల్ మే వస్తే కొత్త అవకాయ పెట్టుకుని దాని చూడాలి మాదికొండ రుచి చూడాలి ఏదో కొంత భోగాలుంటాయి దాని గురించి తప్పేం కాదు కానీ జీవితం ఇంతేకాదు భోగైశ్వర్యోహ ప్రణయవత అక్కడికి కట్టుబాటు కొంచెం హయ్యర్ స్థాయి కూడా ఆలోచించాలి మనం కర్మయోగానుష్ఠానం చేసుకోవాలి అంత అష్టమశుద్ది పొంది ఆత్మస్వరూపాన్ని మనం పొందాలి ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అని ఆ లక్ష్యం కూడా పెట్టుకోవాలి అంతేగాని కేవలము భోగైశ్వర్యములైందే తీవ్రమైనటువంటి ఆసక్తి ప్రణయము ప్రణయము అంటే లవ్ లవ్ అంటే ఇది స్పెల్ స్పెల్ అంటే ఇంకా భూతావేశం నాకు దాంతో కొట్టుకుపోతూ ఉంటాడు अलाइकू का वील प्रणयवता अंटो अर्थन चुप्तारा तदात्म भूता अं वाल स्वरूप स्वभाव दा नि भोग आत्मा अंक स्वभाव निगंट अला आत्मा स्वभाव मोटमोदर्थम स्वभाव डिस्पोजिशन मोटमोदर्थम సచ్చిదాత్మని అని చెప్తూ ఉన్నాయి సచ్చిదానంద ఆత్మ కూడా అర్థమేసి ఆత్మ అని చెప్తాను కాబట్టి ఆత్మా స్వభావే సో సో స్వభావము భోగైశ్వర్యములతో నిండి ఉంటుంది వాడు సంకల్పం చేసేటంటే అది భోగానికి సంబంధించిన ఉంటుంది లేక సంపదకి సంబంధించిన సంకల్పమే చేస్తుంది ఇంకే సంకల్పం చేయదు అసలు భోగైశ్వర్య ఆ విధంగా మైండ్ని ట్యూన్ చేసేసి అలా తయారు చేస్తారు కొంతమంది ద్వేషభావంతో మా ఇండ్ నింపేస్తారు కొంతమంది కామనతో నింపేస్తారు ఇప్పుడు చూడండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అక్కడ పెనుకొండలో వీళ్ళు వెళ్ళిపోయి అంత అలర్ట్ చేసేసి పోలీసుల మీద రాళ్ళు వేసేసి కొట్టేసి అంత బీభత్సం సృష్టిస్తే పోలీసులు తిరగబడి ఏదో చేశారు ఇద్దరు పోలీసులు చచ్చిపోయారు పోలీసులు చచ్చిపోయారంటే వీళ్ళు ఎంత బీభత్సాన్ని సృష్టించారో మీరు ఆలోచించండి సాధారణంగా పోలీస్ ఫైరింగ్ అయింది ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారని మీరు వింటారే కాని పోలీసులు చచ్చిపోయారని మీకు ఎక్కడా కనపడదు వీళ్ళు ఒక పెద్ద రాళ్ళు పెట్టి కొట్టేశారు ఆ రాళ్ల దెబ్బను చచ్చిపోయారు పోలీసు ఇంకా కొంతమంది హాస్పిటల్లో పడి ప్రాణాపాయ స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు ఇంత ఇంత విద్ ఇంత విభత్సాన్ని సృష్టించి కేవలం విద్వేషం కారణంగా ఏదో ఎవరో ఏదో చేశాడని ఇంత విద్వేషాన్ని విభత్సాన్ని సృష్టించి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళే వీళ్లే వెళ్లి మాకు మాకు ఫ్రీగా ఎలక్షన్ చేసుకుంటే లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారని వెళ్లి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళేమో కంప్లైంట్ చేసి వచ్చారు అల్లరి చేసి వీళ్లే కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళే ఏదో సామెత ఏదో ఒక మరొక సామెత ఒకటి ఆ రకంగా దే క్రియేట్ ప్రాబ్లం అండ్ దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ ఇంకా హెదర్వాడ ఆ ప్రాబ్లం నుంచి తేరుకుని దానికి ఏమిట్రా సొల్యూషన్ అని వీడు ఆలోచించి లోపల వీడప్పుడే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి వీడి అప్లికేషన్ ముందు ఎద్రవాడిని మొత్తం కలవలు వాడు తల పొలగొట్టేసి ముందు పరిగణిస్తాను వాడు ఆ దెబ్బల నుంచి తేరుకుని పోలీస్ స్టేషన్ అనే ఐడియా వచ్చి లోపల వీడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారు నన్ను వాడు కొట్టేశాడు ఎవరే వాళ్ళని కొట్టారో చూస్తే తెలియట్లేదు దాని మొహం చూస్తే తెలియట్లేదు విద్వేషం తప్ప ఇంక మరో అరే అందరం కలిసి ఉండాలి కానీ అంత విద్వేషం ఎందుకు పోనీ వీళ్ళు రాజ్యం చేశారు కదా పదేళ్ళు అంత చేస్తారు రాజ్యం వాళ్ళు చేస్తారు ఐదేళ్లు ఏమి వాళ్ళే వాళ్ళేం తక్కువ మన ఏమి వాళ్ళు చేయకూడదు రాజ్యం వీళ్ళే చేయరా ఏమిటి లాజిక్ తప్పు కదా సో ఈ విధంగా ద్వేషపూరితమైన వాతావరణం అక్కడ మీకు కనపడుతుంది అలాగే అదే కమాత్మాన ద్వేషాత్మాన ద్వేషమే స్వభావం అయిపోయినట్టుగా తయారవుతారు ఈ ఫ్యాక్షన్స్ అలాగే వస్తాయి కమాత్మాన భోగపరాయణులు అయిపోతాయి ఇలాగా చాలా తప్పదు ఇటువంటి వాళ్ళకి ఇంకా దీనికి తోడు ఇంకా కామ్య కర్మల్ని పట్టుకొని ఒకటి ముందుకు వస్తారు ఒకటి కలితే పది మంది ముందుకు వస్తారు ఈ కామ్యకర్మల్లో పడిగొట్టుకుంటూ ఉండటం అదే అంట త్రియా విశేష బహుళయా వాచా అపహృతేత ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానా శంకరుడు శ్రీకృష్ణుడు చేత అనే పదాన్ని గీతలో తరచుగా వాడతాడు చేతస్సు కల సచేతస అంటాడు అచేతస అంటాడు చేతస్సు కలవాడు చేతస్సు లేనివాడు చేతస్సు కలవాడు ఏ అర్థంలో వాడతాడంటే శ్రీకృష్ణుడు చేతస్సు అంటే వివేక ప్రజ్ఞ తేడాను తెలుసుకునే ప్రజ్ఞ అబుద్ధిశక్తి అసూక్ష్మ జ్ఞానం తేడాను తెలుసుకునేది దాన్ని చేతస్సు వివేకం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 అదంతా కప్పు పడిపోతుంది ఆచ్ఛాదిత అంటే కప్పివేయబడిన వివేక ప్రజ్ఞ కలిగిన వారికి అటువంటి వాళ్ళకి ఏమవుతుంది బుద్ధి వాళ్ళ బుద్ధి చాలా చల్లాచదురుగా చంచలంగా చాలా కల్మష పూర్ణంగా పాడైపోయి ఉంటుంది చూడండి నేను పది చాలా పలుమార్లు మేము చేశాను గీత అంటే బుద్ధి యోగం ప్రధాన బుద్ధి గ్రంథం అది నిర్మాణము అనేది గీత యొక్క తాత్పర్య మనిషి యొక్క బుద్ధిని నిర్మాణం చేయాలి దేహాన్ని నిర్మాణం చేయడానికి అవసరం ఏమి నిర్మాణం చేస్తారు దేహాన్ని దేహాన్ని నిర్మాణం చేస్తూ ఉంటారు ఏమవుతుంది ప్లాస్టిక్ సర్జరీ ఒక ఆయన నుండి నా క్లాసులు అటెండ్ చేసి ఇవరు డేటన్ అని డేటన్ ఓహాయో హీఈ వేరీ ఇండియన్ వెరీ ఫేమస్ ప్లాస్టిక్ సర్జరీ వెరీ ఫేమస్ రోలింగ్ ప్రాక్టీస్ నేను ఆయన అడిగాను మీరు ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తారు నేను ఎందుకు అడిగాను అంటే ఉడికే క్యూరియాసిటీ కోసం అడిగారు క్యూరియాసిటీ అంటే నా పక్కన కూర్చున్నా ఇంకేమి భయం లేదు అడిగాను అంతేకా నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని అడుగుతాను కాదు అలా ఉడికి ఆ సందర్భం వచ్చింది కాబట్టి అడిగాను ఐ హే హలోదర్ పర్సన్ సోస్ అడిగితే ప్లాస్టిక్ సర్జరీ అబౌ వెరీ ఇంట్రెస్టింగ్ వాట్ ఈస్ దిస్ ప్లాస్టిక్ సర్జరీ వండర్ఫుల్ అని ఈ మాట మాట వాట్ ఈస్ యువర్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఆయన చెప్పారు స్వామీజీ నా మొత్తం ప్రాక్టీస్ అంతా కాస్మెట్ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటారు కాస్మిక్ కాస్మెటిక్ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ మొత్తం ప్రాక్టీస్ అంటే ఏమిటి ఈ బర్న్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే ఆ నెర్వ్ ఎండింగ్స్ అన్ని కూడా పెయిన్ఫుల్ గా ఉంటాయి బర్నింగ్ తగ్గిపోయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తే వాళ్ళకు కొంత సుఖంగా ఉంటుంది చూడ్డానికి బాగుండడమే కాదు వాళ్ళకి సుఖంగా కూడా ఉంటుంది ఆ చర్మము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 ముక్కు ఎలా ఉండాలని సొసైటీ డిటర్మిన్ చేస్తుంది ఇలా ఉండాలని ముక్కు ఆ ముక్కు కొంతమందికి పొడుగుగా ఉంటుంది కొంతమందికి పొడి చప్పటి చప్ప ముక్కు ఏదో ఉంటుంది కాబట్టి ఈ ముక్కును రీస్టోర్ చేయటం కనుబొమ్మల్ని రిస్టోర్ చేయటం కన్నుల క్రింద ఏవో బ్యాగ్స్ ఏవో ఉంటాయి అవి ఉండకుండా రిస్టోర్ చేయటం పని ఇంకా ఈ రకంగా ఇది ఇది ప్లాస్టిక్ స్థితి ఇది ఏమిటండి ఇలాంటిది ఏం చేయమంటారంటే మరి ఉన్న దేశం అలాంటిది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 లోకంలో అభిప్రాయం ఉంటుంది రీసెర్చ్ అంటే పవిత్రమో సైన్స్ అంటే సేక్రెట్ అవ్వది సైన్స్ ఇజా సెక్రెడ్ కావు రిసెర్చ్ ఇజే సెక్రెడ్ కావు కాస్మెటిక్స్ మీద చేసే రిసెర్చ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిసెర్చ్ చేస్తారు వాళ్ళు అది అంతా వేస్ట్ హ్యుమానిటీ జస్ట్ దీడ్ ఆల్ దట్ రిసెర్చ్ ఎందుకు పనికిరాని రీసెర్చ్ అవసరం లేదు అది ఇంకా ఎన్వైరాన్మెంట్ ని పాటు చేయటం యానిమల్ స్టడీస్ యానిమల్స్ ని హింస చేయటం యానిమల్స్ ని హింస చేస్తే మనిషికి ఉపయోగపడి మందు రావాలి కదండి మందు ఉపయోగపడి మందు వస్తే యానిమల్స్ కొంత సాక్రిఫైస్ చేసినా జస్టిఫికేషన్ అదంతా వెస్ట్ ఈ విధంగా దేహాశక్తితో బతుకుతూ ఉంటారు సో ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞాన వివేకం ఒక ఎంటైర్ సొసైటీ గోస్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ మన ఇండియన్ సొసైటీ కూడా అలాగే వింటూ ఉంటుంది ఇట్స్ నాట్ దట్ వాళ్లే అనుకోలేదు వాళ్ళకి తెలిసి వాళ్ళు మానేస్తారు మన వాళ్ళకి తెలుసు కూడా మానే లేదు ఇంకా ఆ భ్రాంతి కొంత ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా అనేక రకములైనటువంటి దోషభూయిష్టమైన వాతావరణం ఆ మనస్సు వల్ల తప్పుదారిలో పడిపోతుందని చెప్పడం కోసం తర్వాత వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగే వా ఇప్పుడు చూడండి వ్యవసాయాత్మిక బుద్ధి రెండు చూడండి మీకు ఆత్మనిష్ట మీరు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మనిష్టలో ఉన్నారా దన్ను మీ బుద్ధి ఆత్మనిష్టగా ఉంటుంది అది వ్యవసాయాత్మిక బుద్ధి ఒకవేళ ఆత్మనిష్ట ఇంకా కుదరలేదు ఆత్మజ్ఞానం కలుగలేదు అంతఃకరణంలో దోషాలు ఉన్నాయి దేహాశక్తి ఇత్యాదులు ఉన్నాయి అటువంటిప్పుడు మీ నిష్ట నేంట్లో ఉండాలి యోగమునందు కర్మయోగమునందు నిష్టం ఉండాలి సాంఖ్య యోగ రెండు నిష్టలు కదా మీకు కర్మయోగంలో మీ నిష్టం ఉండే అది కూడా వ్యవసాయాత్మిక బుద్ధి కాబట్టి గోల్ చేరుకుంటే గోల్లో నిలిచి ఉండటం గోల్ చేరుకోకపోతే అది చేరేటువంటి సాధనంలో నిలిచి ఉండటం ఎక్కడో తస్థిరంగా ఉండాలి సాధనంలోనైనా అస్థిరంగా ఉండాలి సాధ్యంలోనైనా అస్థిరంగా ఉండాలి ఇటు కాకుండా అటు కాకుండా దారి తప్పి తిరుగుతుంటే వాడి అది అది వ్యవసాయాత్మిక బుద్ధి ఆపోజిట్ అది కాబట్టి వ్యవసాయాత్మిక రెండు రకాలు సాంఖ్య బుద్ధి కర్మయోగ బుద్ధి ఇది లేదు అది లేదు వాడికి అటువంటి బుద్ధి సమాధౌ సమాధీయతే అస్మిన్ पुरुषोपभगा सी अंतक बुद्धि तस्ध न विधीये नवतीू अंत मुखम का भाष्यकार व्याख्यानम चुनाव इुद्धि उ ఈ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు ఇట్స్ ఫోకస్ ఈజ్ ఇట్స్ ఫోకస్ ఈజ్ ఫిక్స్డ్ నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ది ఫోకస్ ఆఫ్ ది బుద్ధిని మీరు యు ఫోకస్ ఇట్ ఆన్ ఇట్ సెల్ఫ్ సో బుద్ధిలో వేరియస్ లెవల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మనస్సు బుద్ధి ఎట్సెట్రా ఈ కాలుష్యములను ఏమైతే చెప్తున్నామో మనస్సులో ఉండే కాలుష్యములు రాగద్వేషములు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 అంటే దానికి అపోజిట్ ఇంట్రవర్త్ అని నా అలా నా అభిప్రాయం అది కాదు ఇంట్రవర్ట్ గా ఉండాలని నా అభిప్రాయం కాదు ఇంట్రాస్పెక్టివ్ గా ఉండాలి ఇన్వర్డ్ లుకింగ్గా ఉండాలి ఇంట్రవర్ట్ గా ఉండమని చెప్పడం కాదు ఎనీవే సో ఎక్స్ట్రవర్ట్ గా ఉండి ఉండ ఉన్నదంతా బయటే ఉందనేటువంటి రాంగ్ నోషన్ లో మనస్సు వెళ్తోందనుకోండి అది సమాధిక ఆపోజిట్ ఇప్పుడు సమాధి అంటే ఏమిటి మనస్సు తన మూలమైన బుద్ధి అంది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 నిశ్చయాత్మకంగా ఉండదు కనుక నిశ్చయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక ఉండదు గనుక అది ఆ ఇన్నర్ ఆర్ డీపర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి అది పెనిట్రేట్ చేసి స్థితి ఉండదు బుద్ది బుద్ధి ఎందు నిలిచి ఉండదు అర్థమైందండి బుద్ది సమాధాన విధి అయితే అంటే బుద్ది బుద్ధిలో ఉండదు ఇంట్లో ఉండాల్సిన వారు ఇంట్లో ఉండడు అంటే ఏమన్నమాట రోడ్డమ్మ పడి తిరుగుతున్నాడు బలాదూర్ అని బుద్ధి బుద్ధి నిలిచి ఉండదు సో ఎటువంటి బుద్ధి అంటే చూడండి అంతఃకరణం బుద్ధి డీపర్ లెవెల్ ఆఫ్ అంతఃకరణ ఆ బుద్ధి ఎందు నిశ్చయాత్మకము కాని బుద్ధి నిలబడదు అగైన్ ఇది ఆల్ లెవెల్స్ విటింది బుద్ధి వల్లు మీరు ధ్యానం చేస్తారు ధ్యానం అంటే అర్థం ఏంటండి బుద్ధిని ఏకాగ్రం మనస్సును ఏకాగ్రం చేయటం మనస్సును ఏకాగ్రం చేయటానికి ఏమిటి చేస్తారు యు టేక్ ఏ డెసిషన్ నేను ధ్యానం చేసి మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి ఈ డెసిషన్ చేసి ఇది ఏమిటి అది బుద్ధే మరి అది బుద్ధి ఇది బుద్ధి అయితే ఎలాగంటే ఇట్స్ ఏ లెవెల్ ఆఫ్ బుద్ధి హయ్యర్ లెవెల్ ఆఫ్ బుద్ధి లోవర్ లెవెల్ ఆఫ్ బుద్ధిని దాన్ని కంట్రోల్ చేస్తుంది నిగ్రహిస్తుంది ఎలా నిగ్రహిస్తుంది బయట ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా ఇట్ ఫోకస్ అని చేయాలి ఆ రకంగా మీకు ఒకటి చెప్తున్నా వినండి కాన్షియస్నెస్ ఫోకస్డ్ అవుట్ సైడ్ ఈజ్ వరల్డ్ కాన్షియస్నెస్ ఫోకస్డ్ అన్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్ కాబట్టి బుద్ధి సమాధౌన విధీయతే అంటే బుద్ధి బుద్ధి నిలిచి ఉండుటలేదు ఎటువంటి బుద్ధి అంటే పురుష ఉపభోగాయ సర్వం ఇది సమాధి ఇప్పుడు చూడండి సమాధి అనే పదం ఆ పదానికి బుద్ధి అనే అర్థం ఎలా చూడండి మీరు సపోజ్ బాహ్యం నుంచి సుఖాన్ని పొందారనుకోండి ఆ సుఖం ఎక్కడ అనుభవానికి వస్తుంది అంతఃకరణంలో అనుభవానికి వస్తుంది తర్వాత మీరు ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి సెన్సేషన్స్ ఇంద్రియాల ద్వారా ఉండే సెన్సేషన్స్ ఉన్నాయనుకోండి అవి ఎక్కడ అనుభవానికి అంతఃకరణంలో ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్కడా అంతఃకరణంలో థాట్స్ సంకల్పాస్ ఎక్కడా అంతఃకరణంలో ఐ థాట్ ఎక్కడా అంతఃకరణంలో there are all, all these levels they come to experience they, they come to the experience or they are experienced in that inner organ called buddhi again you call it buddhi antahkaranam inner organ kabata antahkaranamiki samadhi anuke asmin sarvam samadhiyate ithe samadhi hi deeniyandu sarvamo a uh, pakkaga samadhiyate ante samadhiyate pakkaga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 ందు నిలిచి ఉండకుండా బయటికి పోతూ ఉంటుంది కామాహ కామ క్రోధ లోహ అలా కామాత్మాన స్వర్గపరాహ ఎప్పుడు బయట ఉంటుంది బుద్ధి చూడండి ఎప్పుడు మనిషి సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో బతకూడదు నేను మొన్న ఆత్మధ్యానము అనేటువంటి దాని మీద నన్ను మాట్లాడమన్నారు ఆత్మధ్యానము టాపిక్ ఏం మాట్లాడతాను ఏదో మాట్లాడారు ఒక గంట సేపు ఏది తోస్తే అది మాట్లాడి నేను మాట్లాడింది చాలా తక్కువే బట్ స్టిల్ సమ్ యూస్ఫుల్ పాయింట్స్ ఐ ట్రై టు బ్రింగ్ అవుట్ అక్కడ నేను చెప్పింది ఏంటంటే దేర్ ఈస్ కాన్షియస్నెస్ చైతన్యం ఉంది కదా తెలివి అన్ని తెలుస్తూ ఉన్నాయా లేదా నిద్ర లేస్తే అన్ని తెలుస్తూ ఉంటాయి అదే కాన్షియస్నెస్ అంటే రూపం తెలుస్తోంది శబ్దం తెలుస్తోంది గంధము తర్వాత రుచి అన్ని తెలుస్తున్నాయి కదా ఇదే కాన్షియస్నెస్ ఇప్పుడు చిత్రం ఏంటంటే మీరు కొన్నింటిని ఇష్టపడుతున్నారు కొన్నింటిని ఇష్టపట్టలేదు అవునా కదా అవును దట్ ఈజ్ నైన్ సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు సుఖదు అనుభవం కలుగుతుందా లేదా అది సూపర్ఫిషియలే రాగద్వేషాలు ఉన్నాయా అది సూపర్ఫిషియలే కామక్రోధ లోహాలు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇంతకు మించి ఇంకెదనా ఉందా లేదు అంటే మీ జీవితం అంతా కూడా సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లోనే ఉంది అని అర్థం డివిజన్ అనుభవానికి వస్తుందా దట్ ఈస్ సూపర్ఫిషియల్ a rented life is lived in the superficial levels of consciousness arthautha andane upari talalo samudramu gang talame eda payinischi meer payinchanu ankonde padhelu payincharu 100 edlu samudram kiratalu meeda tiriguto unnaru ankonde 100 edlu 10 edlu 20 edlu 50 edlu chesaru ankonde you have not known the depth and width of the ocean ante kadandi alage ఇగో ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం కాదు ఈ కోరిక ఉంది ఈ కోరికేరలేదు ఈ సుఖం ఆ దుఃఖం ఈ ఈ భోగము ఆ దుఃఖము తర్వాత ఈ భయాలు ఆ కామనలు ఇదేనా బతుకంటే ఇంతే ఇదేనా న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్ ఆల్సో సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ ఇదేనా కాబట్టి మనిషి సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో బతికేసుకున్నాడు హీ నో ఆపర్చునిటీ టు పెనిట్రేట్ దీస్ ఎ సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ యూ హ్యావ్ టు పెనిట్రేట్ విత్ మధ్య తావా చిన్నవతావా మీరు ఆ కాన్షియస్నెస్ను పెనెంట్రేట్ చేయాలి పెనెంట్రేట్ చేయాలంటే ఈ సూపర్ఫిషియల్ లెవెల్స్ లో అనుభవానికి వచ్చేటువంటి కామనలు ద్వంద్వాల ఏవైతే అపోజిట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా రిజెక్ట్ చేయటం అలవాటు చేసుకోవాలి భోగపరాయూ పెనిట్రేట్ చేయలేరు అలాగే ఇన్నర్ కాన్షియస్నెస్ లో వాళ్ళు ఆత్మస్వరూపులే కానీ పెనెంట్రేట్ చేయలేరు ఇంత అలాగే నేను ఎందుకు చెప్పానంటే బుద్ధి సమాధౌ న విధీయతే ఆ పదానికి అర్థం చెప్పడం కోసం ఇదంతా చెప్పారు కాబట్టి ఆ సమాధి ఎందు అంటే సమాధి అంటే లోవర్ డీపర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కి సమాధి అని పేరు అది కూడా బుద్ధే దాని ఎందు న విధీయతే నవతి దాని ఎందు నిలిచి ఉండదు అక్కడతో ఇది కామన్ ఇందోపనిషత్ మూడు శ్లోకాలు పూర్తయింది తరువాతి శ్లోకం ైగుణ్య విషయా వేదా విస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యస నియోగక్షేమ ఆత్మ ఓ శ్లోకాలు చాలా లోతైన శ్లోకాలు వినం చెప్పాలంటే కూడా కష్టం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 ఎంత ఖరీదైన బిల్డింగ్లు కడతారు ఎంత ఖరీదైన ఫ్లోరింగ్ వేస్తారు ఇవరీ లాలీస్ ఎంత దాంట్లో సమూహం యోగక్షేమ బుద్ధి కనపడుతుందా లేదా యోగక్షేమం అంటే ఏమిటి నాకున్నది నా దగ్గరే ఉండాలి క్షేమం నాకున్న మంచివివో ఉన్నాయండి ఇప్పటికే నేను సంపాదించుకున్నవి ఉన్నాయండి అవన్నీ నా దగ్గర క్షేమంగా ఉండాలి అది క్షేమం ఇంకా కావలసినవి కొన్ని ఉన్నాయి ఇంకా రాలేదవి అవి రావాలి ఉన్నవి ఉండాలి కొత్తది రావాలి వాటే థింగ్ ఇటీ యోగక్షేమాలంటారు ఈ యోగక్షేమాలని నువ్వు వాటి గురించి పెద్ద చింత పెట్టుకోవద్దు అని గీతలో తొలగించి చెప్తూ ఉంటావు మరి నా యోగక్షేమాలని చెంత నేను చెప్తే ఇంకెవడు చేస్తాడు దేవుడు చేస్తాడు యోగక్షేమం వహామ్యహం వెళ్ళరు మీరు అన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటారు మేం చేస్తాం మీ యోగక్షేమాలని మన యోగక్షేమాలు వాళ్ళు ఏం చేస్తారండి మనం యాభై వేలు పెట్టామనుకోండి దాన్ని వాళ్ళు పెంచి అరవై వేలు చేసి మనకి ఇచ్చారనుకోండి ఇచ్చారనుకోండి అసలు వాళ్ళు ఇవ్వడమే విడ్డూరం ఒకవాళ్ళు ఇచ్చారే అనుకోండి అరవై వేలు చేసి ఇచ్చారే అనుకోండి దాంతో యోగక్షేమాలు వచ్చేస్తాయా అయ్యో అలాగా యోగక్షేమాల గురించి వాడు చింత చేసుకున్నంతసేపు వాడికి వేదాంతం ఏమీ అర్థం కాలేదని యోగక్షేమం వహామ్యూహం అలా ఎవడైతే గుడినిచ్చేసుకుని ఉంటాడో పడే వేదాంతి మిగతాందరూ దే ఆర్ స్ట్రగులింగ్ ఆర్ దే ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ ఆ భాగ్యం కూడా లేదు స్ట్రగుల్ అయితే కూడా సంతోషం నిర్యోగక్షేమ అంటే అవి బాబు యోగక్షేమాల గురించి పట్టించుకోకుండా ఉండాలంటే ధైర్యం జారా కావాలి ఆత్మవాన్ అంటే ధైర్యం కలిగిన వాడవే అర్థం యోగక్షేమ ఆత్మవాన్ ధైర్యమే ఆత్మశబ్దంగా అనేక అర్థాలు శంకర్లు చెప్పే అర్థం శంకరులు చెప్తారు आत्मशब्दा की धृति अने अर्थम आत्मा स्वभाव धृतौ सचिदात्म अमर निघंटैर्य आत्मा शब्दा अर्थवि आत्म निोग आत्म श्लोक गनक कर्म मीमांस दूल्डा कूड़ा वाक्यम चूं त्रैगुण्य विषया वेदा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 అలసి అలసి చొలసి మూఢంగా పోయి ఉంటాడు ఇవి మూడు గుణాలు ఈ మూడు గుణముల ప్రవాహంలో పడగొట్టకపోతూ ఉంటాడు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కర్మకాండ భాగం మీ దగ్గరకు వచ్చింది వస్తే ఆ మూడు గుణాల ప్రవాహాన్ని మరింత పుష్పం చేసేట్టుగా ఉంటే ఏమిటి లాభం ఉంది లాభం బేసికల్ ఇప్పుడు ఇప్పుడు ఏదో సముద్యం ఏదో ఎల్డీసీ చేస్తున్నారనుకోండి ఎల్డీసీ చేస్తున్న వాడిని యూడీసీ చేసి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి వీడు మౌలికంగా ఏం పెద్ద ఉద్దరింపబడ్డట్టు ఏదో అదే ఏదో ఏదో ఎత్కించి ఉంటుంది ఎత్కించి లాభం అవసరం ఉంటుంది మౌలికంగా వీడి వీడి ఏడుపు అలాగే ఉంటుంది కానీ ఏడుపు తీరి ఏడుపు కాదు కదా ఈజ్ ఈజ్ ఎ క్రైమ్ పర్సన్ ఆల్ది ల్యాండ్ సో చాలా చాలా విదూరంగా ఉంటుంది సమాజ స్థితి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 He is a religious person. Istrayi gunyo bhavarjuna. May God bless you. That is good. Istrayi gunyo bhavarjuna. Raise above the limitations of a, a religion. And become spiritual. Swami vivekananda bhagachitpivadi matam. Salah bhagah balangachitthondi varam. Nothing wrong to take birth in the temple. But it is wrong to die in the temple anymore. Temple means a kind of a worship based on duality. నేను వేరు ఈశ్వరుడు వేరు ఈశ్వరుడు నాకెవో కోరికలు తీర్చాలి అని పూజ మాట్లాడుతాడు హౌ ది వర్డ్ టెంపుల్ మీన్స్ అలా అన్నాడు ఆయన వివేకా వివేకానంద అన్నమాట దట్ ఈస్ హౌ హీ ఎక్స్ప్లైన్స్ ఆల్సో చాలా పవర్ఫుల్ గా చెప్తాడు ఆయన ఆయన ఏమంటాడంటే ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్ డివైన్ ఈ స్వరూపం బ్రహ్మ ఆత్మ డివినిటీ ఇస్ యు ఆర్ అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ టు మేనిఫెస్ట్ దట్ డివినిటీ ఆ డివినిటీ మేనిఫెస్ట్ అవ్వాలి ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఉంటాడు ఐ ఆమ్ రిచ్ పర్సన్ అని అంటే అక్కడ గుర్తుంది హీ హ్యాస్ టు మేనిఫెస్ట్ హిస్ రిచెస్ ఎలాగా దాన ధర్మాల ద్వారా మేనిఫెస్ట్ చేయాలి మేనిఫెస్ట్ చేస్తే రిచ్ అవుతాడు డబ్బు మూట కట్టుకుని ఒక పావులో కూడా ఖర్చు పెట్టకపోతే రిచ్ అవుతాడండి హీఈస్ నాట్ రిచ్ ఈవెన్ ఫర్ హిమ్సెల్ ఎవడండి రిచ్ మ్యాన్ ఎవడండి హూ కెన్ ఎంజాయ్ వెల్త్ ఫర్ హిమ్సెల్ అండ్ అండ్ హూ కెన్ హెల్ప్ అదర్స్ టు ఎంజాయ్ వెల్త్ వాడు రిచ్ అవుతాడు వాడు తెలు ఇంకో వాడికి పెట్టడం వాడి రిచ్ ఏమిటి రిచ్ నాట్ రిచ్నెస్ రిచ్నెస్ ఈజ్ వెన్ యూ మేనిఫెస్ట్ ఇట్ అలాగే డివినిటీ ఈజ్ వెన్ యూ మేనిఫెస్ట్ ఇడ్ యూ హౌ టు మేనిఫెస్ట్ ది డివినిటీ అంటే మీ చేష్టలో మీ మాటలో మీ సంకల్పంలో ఆ దైవత్వం ఉట్టిపడాలి అది మేనిఫెస్ట్ అవుతాయి అది నువ్వు చేయి యూఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసారా అని చెప్తాడు మేనిఫెస్ట్ ది డివినిటీ విత్ అండ్ ఇంకా తర్వాత ఏమంటాడు ఆ వాక్యం నోటుకు వస్తే బాగుండు ఎవ్రీ టైమ్ ఉన్న వాక్యం కాకుండా మొత్తానికి ఇటు పోగేసే సందర్భాన్ని చెప్పడమే అవుతూ ఉంటుంది ఆయన ఏమంటాడంటే ది బుక్స్ అంటే వేదాసర్ బుక్స్ టెంపుల్స్ చర్చెస్ వర్షిప్స్ హాస్టలిటీస్ వ్రతాలు సీక్రెట్ బుక్స్ అంటారు ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ బట్ సెకండరీ డీటెయిల్స్ అవి కూడా అవి కూడా సెకండరీ డీటెయిల్స్ వివరాలు సెకండరీ బట్ ఓన్లీ వన్ దే హెల్ప్ యూ టు రీచ్ దట్ గోల్ అప్పుడే సెకండరీ డీటెయిల్స్ అవి హెల్ప్ కూడా చేయకపోతే సుపరాము అసందర్భం తోసికొచ్చేస్తారు ఈ వాక్యం నుంచి నిస్త్రైగుణ్యోపనిషత్ అని పేరు దీన్ని ఈ శ్లోకానికి దీని తరువాత శ్లోకానికి నిస్త్రైగుణ్యోపనిషత్ అని పేరు ఆ తర్వాత కర్మణ్యమాధికారస్తే రాబోతుంది చాలా గొప్ప శ్లోకము కర్మణ్యమాధికారస్తే దానికి బిల్డప్ ఇదంతా కూడా సో ఈ సత్ప్రజిస్తము గుణముల యొక్క ప్రవాహము ఈ సంసారము మీరు స్వర్గానికి వెళ్లినా త్రైగుణ్యమే నరకానికి వెళ్లినా త్రైగుణ్యమే భూలోకంలో ఉన్నా త్రైగుణ్యమే మూడు లెవెల్స్ త్రైగుణ్యమే ఏమంటే మీరు ఒకటి చెప్తున్నా వినండి ఒకడు మిడిల్ క్లాస్ బస్తీలో ఉన్నాడండి ఇంకొకడు పూర్ పీపుల్స్ స్లమ్ లైక్ బస్తీలో ఇంకొకడు ఇంకొకడు పోస్ట్ లొకాలిటీలో ఉన్నాడండి ముగ్గురు సంవత్సరాలు లేకపోతే దీంట్లో పోర్స్ట్ లొకాలిటీలో ఉన్నవాడు ఒకసారి కాడు వీడి మోక్షాన్ని పొందాడు అంటే అలా చూసే అంతే సరిపడిందంటే నరకము భూలోకము స్వర్గము దే ఆర్ లైక్ దాట్ ఇప్పుడు జుబ్లీ హిల్స్ లో ఒక ఆయన ఉన్నాడండి లో ఒకడు ఉన్నాడు అండి అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను అలా ముసాపేట ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ నాకు తెలియదు ఎవరూ అక్కడ ఉంటుంటే మరో అనుకోకలేదు స్లమ్ అనే ఇంకోడు కొంత మిడిల్ క్లాస్ లోకాలిటీలో ఉన్నాడు దీంట్లో మోక్షం ఉన్నవాడు ఎవడు వై త్రైగుణ్యమిషయా ముగ్గురు త్రిగుణాల్లోనే కొడు ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఇహలోకంలో భోగాల వెంట ఒకడు పడి తిరుగుతున్నాడు ఇంకోడు ఇహలోక భోగాలను కొద్దిగా పక్కన పెట్టి స్వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాడు దీంట్లో మోక్షం ఎవరికి భూత ఉదయం హావ్ నో మోక్షం ఇద్దరు ఆ బంధంలోనే ఉన్నట్లు మరి బంధం ఎప్పుడు పోతుందండి నిశ్రయగుణ్యోభవాద్య నాకు బాహ్యము నుండి భోగము రావాల్సిన పనే లేకు ఎందువల్ల నేను పూర్ణ ఆనంద ఆత్మస్వరూపుడను గనుక నిశ్రయగుణ్యోభవాటి మెసేజ్ ఇస్ సో అవతార్య యేం వివేకబుద్ధిరహిత कनेशन पर्फेक्ट्यवलमूत्र अणमु विषय की काम भोगपरायणुक సపోజ్ యూ రైజ్ అబౌ త్రిగుణ నిణ్యో భవార్జున దెన్ వేదా హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు సే టుథింగ్ to టు సే వాటి భాషంతా మారిపోతుంది ఇది అవుతుంది కింద వస్తున్న భాష ఇది గీత అంటే ఉపనిషత్తు సారం కదండి వేదముల సారం ఉపనిషత్తు అయితే ఉపనిషత్తుల సారం గీత కాబట్టి సో ఏటది అప్పుడు అటువంటి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 రోడ్డు మీద తలుపు తీసి వచ్చేదంటే వాడికి శుభ అశుభంగా పడిపోతాడు ఈ శుభనం శుభం అశుభనం అశుభం తలుపు తీస్తే చాలు తెల్ల వారిందనుకోండి సోమవారం ఆ అశుభం మంగళవారం అశుభం వారం అశుభం టైం ఉందనుకోండి ఇప్పుడు శుభం అప్పుడు అశుభం మనిషి అనుకోండి వీడు శుభం వాడు అశుభం గ్రహం ఉందనుకోండి ఇది శుభగ్రహం అది అశుభగ్రహం అదే గ్రహాలను పట్టుకుని అశుభం అన్నాడు నీకేమిటి అధికారం గ్రహ శుభం ఏమిటి ప్రతిదానికి శుభం అశుభం కాలము శుభం అశుభం మనిషి శుభం అశుభం కర్మ శుభం అశుభం ఈ దేవత శుభం ఆ దేవత అశుభం ఈ కర్మశుభం ఆ కర్మ అశుభం ఈ పుస్తకం శుభం ఆ పుస్తకం అశుభం ఈ రాయి శుభ ఆ రాయి అశుభం వాట్ ఈస్ ఆల్ దిస్ అవి తెలియ నేను ఎలా చూస్తానంటే శుభం అశుభం రెండు లేవు అసలు అంతా రెండింటికి అతీతంగా అంతా ఈశ్వరుడే శుభం లేదు అశుభం లేదు అటు యూ మీన్ బై దాట్ ఏమన్నా ఏ టైం మంచిది अच्छा कनपड़ता है ये दिख मं अ दिखू मै कड़ता है अरे, क्या बात काबी अंक नहीं ने व्यक्ति ने का संस्कार अला उतना आशुभाशु संस्कारा इक्कींटाड़ो आशुभा, और काफी इच्छा కాఫీ ఇస్తే తాగుబోతున్నా అదేవిటీ అలా తాగేస్తున్నారు ఏమిటన్నారు మరి ఇంకెలాగండి అంటే ఆచమనం చేసి తాగరా అన్నారు ఓ అలాగ అయితే మరి మరి ఉద్దగం గ్లాసులు కూడా ఇవ్వకుండా ఆచమనం చేస్తే తాగుతాను ఆచమనం చేసి తాగాను అదే ఎందుకంటే ఆచమనం చేయకుండా కాఫీ తాగడం అశుభం ఆచమనం చేసి తాగడం శుభం నేను ఎక్కడికో భిక్షకు వెళ్ళాను భిక్షకు వెళితే వాళ్ళు మామూలుగా ప్లేట్ వేసి వడ్డీ ప్లేట్ పెట్టారు దాంట్లో భోజనం పెట్టారు తింటున్నాను ప్లేటు నేను పెట్టమని అడగడా తర్వాత వాళ్ళు ప్లేట్ పెట్టారు ప్లేట్లో నేను భోజనం చేస్తున్నాననే గుర్తింపు కూడా నాకు లేదు భోజనం వడ్డించారని తినేస్తున్నాను ఈ లోపల ఒక ఆయన వచ్చారు వచ్చి అదేటి స్వామీజీ ప్లేట్లో భోజనం చేస్తున్నారు అంటే నేనున్నాను ఓ ఇజ్ ఇట్ సో ప్లేట్లో భోజనం చేయకూడదా అంటే మరి అది మీరు అరిటాకులో భోజనం చేస్తే శుభం కదా మరి ఆ మాట మీరు ఐదు నిమిషాల ముందు చెప్పు ఉండాల్సింది సగంలో ఉండగా అరిటాకులో భోజనం చేస్తున్నా ఐదు నిమిషాలు ముందు చెప్పొద్దండి తర్వాత ఇంకోటి మీరేం చేస్తున్నారు ఆయన ఇంట్లో మనిషే మీరు ఐదు నిమిషాలు ముందు చెప్పడం కూడా అనవసరం మీరు అరికాకులో వడ్డించేసిపోయింది మేము అనవసరం కాబట్టి శుభాశుభం నాకు శుభాశుభం అనే దృష్టే లేదండి ఈస్ క్లీన్ శుభం అవే ఇంకా ఇంకా అశుభా దాంట్లో ఏదైనా బట్టుంటే కడుక్కుని పెట్టుకుంటాం మళ్ళీ నేను కాబట్టి శుభాశుభములు అని అలా ఇరుక్కుపోతారు అది ఒక బాండేజ్ వేస్తే దాని నుంచి ఫ్రీడమ్ నిశ్రైగుణ్యో వికమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ డివిషన్వ ద్వంద్వములు బంధిస్తే అసలు ద్వంద్వలు జీవితంలో అంటే దిస్ ఈజ్ ఎ వెరీ హయ్యర్ ఫిలాసఫీ ఐ అపీల్ టు యూ యూ హెవ్ టు రైజ్ యువర్ నార్మల్ లెవెల్స్ ఆఫ్ థింక్ నిర్ ద్వంద్వ ద్వంద్వ అసలు ద్వంద్వాలను గుర్తిస్తూ ఉన్నాడంటే ఇంకా ద్వంద్వ బుద్ధి ఉందన్నమాట నిర్ద్వంద్వ ఇప్పుడు మీరు ఏ కులం అని అడిగారు నన్ను ఒకసారి ఏమో ఐ డోంట్ నో అసలు వై షుడ్ యూ నో వాట్ ఈస్ మై క్యాస్ట్ వాట్ ఫర్ యువర్ ఆస్టర్ దట్ క్వశ్చన్ ఐ హైజ్ అబౌట్ దట్ లాంగ్ బ్యాక్ ఇంకా నువ్వు పట్టుకుని యూ వాంట్ టు బ్రింగ్ మీ డౌన్ ఇన్ టు భారతదేశంలో అందరికీ కులం ఉంటుంది మీరు ఏ కులం చెప్పండి ఐ డోంట్ హ్యావ్ కులం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 శుభ అశుభ ద్వంద్వములకు అతీతంగా జీవించటానికి మనిషి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంతసేపుగా త్రిగుణాల్లో పడి కుట్టుకోవడమే కాదు ఇప్పుడు కంటిన్యూ భాష్యతారులు దీన్ని బాగా వివరిస్తారు ఓం పూర్ణముదర్ పూర్ణస్ హరి ఓం శ్రీ గురుజ్యో నమ హరిపణ వస్తు